దయా భూతూ దయా అన్నది వేరే కాదు భూతేషు అన్నది భూతేషు దయా సమాసం చేయకపోతే భూతేషు దయా సమాసం చేస్తే భూతదయా భూతదయ అంటే ప్రాణుల ఎడల దయ ప్రేమ వేరు దయ వేరు ప్రేమ అంటే ఎదుటి మనిషిని మీరు ప్రేమిస్తారు అతను హ్యాపీగానే ఉంటాడు అయినా మీరు ప్రేమిస్తారు దయ అంటే ఎదుటి మనిషి అన్హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ ఎదుటి మనిషి కష్టపడుతుంటే చూసి మీ మనస్సులో మీకు దయ కలుగుతుంది కలిగి సహాయం చేస్తారు ఈ సందర్భం వేరు ఆ సందర్భం వేరు దయ మీకు అలా నిద్రలేస్తూనే దయతో నిద్రలేమనక్కర్లా ప్రేమతో నిద్రలేస్తే సరిపడుతుంది ఎవరు అలా వెళ్తుంటే ఎవరైనా కష్టపడితో కాలువ ఏదో తిరిగి అప్పుడు మీరు దయ చూపించవచ్చు దయ వేరు ప్రేమ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందు నేను అలా చెప్పాల్సి దయాభూతేసు భూతదయ ఉండాలి ఈ భూతదయ గురించి దాని ప్రాముఖ్యాన్ని చెప్పడానికి నేను శంకర భగవత్పాదుల యొక్క ఒక శ్లోకాన్ని ఉటంకిస్తా ఆయన ప్రార్థనాష్టట్పది అనేటువంటి ప్రకరణంలో మొదటి శ్లోకంలో ఆయన మోక్షానికి ఫార్ములా ఒకటి చెప్పారు మోక్షానికి ఫార్ములా ఏమిటది సో ప్రార్థనా అంటే శ్లోకం గుర్తొస్తుందనేటువంటి ధీమాతోటి నేను ఇంట్రడక్షన్ చెప్పేసరికి ఇప్పుడు శ్లోకం గుర్తు రావడమే పర్వాయి ఓకే సో వస్తుంది ప్రార్థనా సత్పది మొదటి శ్లోకం అవినయ మొప్పనయ విష్ణు ఓ విష్ణు విష్ణువుని ఉద్దేశించి చెప్తున్నారు అవినయమును పోగొట్టుము ఫస్ట్ మార్గ అవినయము అంటే అహంకారము పొగర్మోత్తనము యారగెన్స్ లేకుండా చేయటము చేయుము నెంబర్ వన్ విష్ణు దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణం రెండవది ఏమిటంటే మనస్సుకి శాంతిని కలిగించుము అది సెకండ్ మూడవది ఏమిటంటే ఇంద్రియ భోగముల వైపు పరిగెత్తకుండగా చేయుము శమయ విషయముడ కృష్ణ మూడవది ఇక నాలుగవది భూతదయాం విస్తారయ నాకు ఎక్కువగా భూతదయ కలిగిట్లా చేయుము నాలుగు తారయ సంసార సాగరత ఈ నాలుగు మీకు వచ్చేస్తే సంసార సముద్రం నుంచి మీరు దాటేస్తారు ఈ సంసారం అనే సముద్రం నుంచి దాటడానికి ఫోర్ పాయింట్ ఫార్ములా ఒకళ్ళొక ఫార్ ఫైవ్ పాయింట్ ఫార్ములా సిక్స్ పాయింట్ ఫార్ములా సెవెన్ పాయింట్ ఫార్ములా ఇవ్వస్తూ ఉంటాయి కదా ఫోర్ పాయింట్ ఫార్ములా సంసారం నుంచి దాటడానికి ఫోర్ పాయింట్ ఫార్ములా శంకరాచార్య ఆ ఫోర్ పాయింట్స్లో ఫోర్త్ పాయింట్ భూతదయ భూతదయా విస్తారయ భూతదయను ఇబ్బడి ముబ్బడిగా ఉండిట్లా చేయవలసినది అని దేవుణ్ణి ప్రార్థిస్తారు దేవుణ్ణి అలా ప్రార్థించారు ఇప్పుడు ఇలాంటి దైవీ సంపదని ఇమ్ము అని ప్రార్థన ఆ ప్రార్థన ఎలా ఉందో చూడండి నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు నాలుగు అడిగారు ఆ నాలుగు ఏమిటి అలా ఉండాలి ప్రార్థన అంతే తప్ప యశోదేహి కీర్తినిమ్ము ధనం దేహి ధనమగ్నిర్ధనం వాయు అగ్నివా అగ్ని అయ్యో అగ్నితో ధనమే ధనమింద్రో బృహస్పతి ఇంద్రుడు డబ్బే బృహస్పతి డబ్బే అయ్యరామ ధనం ధనమగ్నిర్ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్ణుతే ఏదో అది శిశూక్తంలో భాగ్యం కాదది శిశూక్తంలో పక్కన ఫలశ్రుతే ఎవడో రాసి పెట్టాడు డబ్బు డబ్బు డబ్బు ధనం దేహి డబ్బు ఇంకేదో ఒకటి ఇవ్వు అదొకటి ఎలా ఉంది దేహి దేహి అలా ఉందా ఈ ప్రార్థన ఎలా ఉంది ప్రార్థన ఎంత గొప్పగా ఎంత ఉదాత్తంగా ఉందో చూడండి ఎప్పుడూ కూడా దేవుణ్ణి అలాగే ప్రార్థించాలి ఆరోగ్యం ఇవ్వు అని ప్రార్థించవచ్చు మన మనశ్శాంతి ఇవ్వు సమయ మనహ అంటే అర్థం అదే అలాంటిది ప్రార్థన చేయవచ్చు సో కాబట్టి భూతదయ ప్రాణుల యోదల దయ ఉండాలండి సో శంకరులు అంటారు కృపాభూతూ దుఃఖితేషు ఆ దుఃఖితేసు అనే మాట చాలా ముఖ్యం వాళ్ళు కష్టంలో దుఃఖంలో ఉన్నప్పుడు మీకు వచ్చే ఆ ఫీలింగ్ ఆఫ్ ఐడెంటిటీ వాళ్ళ కష్టం మన కష్టంలాగా అనిపించాలి అప్పుడు మనం ముందుగా అడుగులేసి ఒక సేవ చేస్తాం దానిని దయ అంటారు ఇప్పుడు పెద్ద వయస్సులో ఉన్న వాళ్ళ ఏడలా దయ కలిగి ఉండాలి పెద్ద వయస్సులో పాపం వాళ్ళు వయస్సు యొక్క ప్రభావం చేత అంగములన్నీ కూడా సక్రమంగా పనిచేయవు లిమ్స్ సరిగ్గా ఉన్న మోకాళ్ళ నొప్పులు మోచేతుల నొప్పులు ఏదైనా బరువు మోసుకుంటూ పోతున్నారనుకోండి పాపం వాళ్ళ బరువు వాళ్ళు మోసుకోలేరు కాబట్టి వాళ్ళకి మనం సహాయం చేయటం అలా ఉండాలి ఆ సందర్భాన్ని బట్టి సహాయం చేయాలి ఇప్పుడు నేను ఓ పల్లెటూరుకి వెళ్ళాను ఒకసారి అక్కడ ఓ పెద్దమ్మగారు మూతులో నీళ్లు తోడుకుంటున్నారు వేసవి కాలం మూతులో నీళ్లు ఎక్కడో అట్టడుక్కుపోతాయి అలాగే కష్టపడి ఆయాసపడిపోతాం చేదుకుంటున్నాను తీరా చేత పైకి వచ్చేప్పటికి దాంట్లో సగమైన నీళ్లు ఉంటాయి ఆ కొండ ఎప్పుడు నిండాను ఆ బిందె ఎప్పుడు నిండాను అలాగే కష్టపడుతున్నాను నేను అన్నానమ్మా మీరు బయలుదేరి వెళ్ళిపోతే మీ బింది మీకు నేను అప్పచెప్తానని గబగబా తోడేసి బింది నింపేసి ఆవిడకి అప్పచెప్పాను ఆవిడ మహానంద పడిపోయాడు అలా ఉంటుంది దయ అంటే అలా ఉంటుంది అందుకే మీకు దృష్టాంతం చెప్పాను కాబట్టి చిన్న చిన్న విషయాలలో మీరు దయ కలిగి ఉండొచ్చు మానవ స్వభావం ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద సేవా సంస్థలు స్థాపిస్తానంటాడు అంత సంహవ్ సంవాద సంస్టార్షన్ ఉంటుంది కోటీశ్వర్లు ఏం చేస్తారంటే ఒక ట్రస్ట్ ఒకటి పెడతారు ఇది ముందు చెప్పారు నాకు ఆ ట్రస్ట్ తమ తల్లిదండ్రుల పేరు మీదో తాత ముత్తాతల పేరు మీద లేకపోతే తమ పేరు మీదో లేకపోతే భార్య పేరు మీదో పెడతారు లేకపోతే తమ ఫ్యామిలీ నేమ్ పేరు మీదో అంటే ఏమైంది అక్కడ ఒక ఐడెంటిటీ వచ్చింది చూడండి మళ్ళీ పర్సనాలిటీని మీరు బిల్డప్ చేస్తున్న టైం నుంచి చూడండి మళ్ళీ ఈ పర్సనాలిటీని అందరినీ న్యూట్రల్ చేసి ఫ్రీడమ్ ఫ్రమ్ పర్సన్హుడ్ అని ఉంది అంటే పర్సన్హుడ్ నుంచి మీరు ఫ్రీ అయిపోవాలి మీరు ఒక పర్సన్గా ఉండకూడదు శుద్ధ చైతన్య స్వరూపులుగా ఉండాల్సి ఉంటుంది మళ్ళీ ఈ పర్సన్హుడ్ని న్యూట్రలైజ్ చేయడానికి మళ్ళీ తపస్సు ఇంకో జన్మెత్తాలి అదే ఒక పట్టాన్ని పోదేదో చేసి పెట్టి ఆ ట్రస్ట్లో డబ్బుల్ని ఇవ్వడం అది ఒక ప్రివిలేజ్ ఇట్లీ ప్రివిలేజ్ అందరినీ క్యూలో నిలబడ్డాం నిలబడము ఒకవాళ్ళు క్యూలో నిలబడతారు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం డబ్బులో రోటో ఇవ్వడం వాళ్ళు దండాలు పెడుతూ తీసుకుని వెళ్తారు యూ ఫీల్ ప్రివిలేజ్ ఫిలాంథరపీ అది కాదు ఇది దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఇక్కడ యు కమ్ అక్రాస్ అన్ అన్హ్యాపీ పెర్సన్ పెర్సనే కానక్కర్లా పశువే కావచ్చు పక్షే కావచ్చు అన్హ్యాపీ సఫరింగ్ చూడగానే మేము హృదయం ద్రవించి యూ డూ సంథింగ్ అది దయా యూ హెవ్ టు ది ఎక్స్టెంట్ యూ క్యాన్ ఒకప్పుడు ఏమి చేయడానికి వీలు ఉండదు ఫీలింగే ఉంటుంది అయ్యో పాపం అని ఊరుకుంటాం అది కూడా దయ ఒకప్పుడు చేసే అవకాశం ఉంటుంది చేస్తాం అది కూడా దయ కాబట్టి కొంతమంది పశువులని కొడతారు అయ్యా కొట్టదురా అలా కొట్టదు ఊరుకో అలా కొడతావు అని కొంచెం కోకలు వేస్తే వాళ్ళు మార్పు వస్తే అంతేగాని వాడిని కాపల కార్యం కదా ప్రసోదం కొట్టకున్నాను ప్రాక్టికల్గా ఉండాలి కాబట్టి మీరు పెద్ద పెద్ద సేవా సంస్థలను పెట్టేసి సేవా కార్యక్రమాలను చేయకలేకపోవచ్చు అది చేసి వాళ్ళు చేస్తారు దానికి కూడా సమాజంలో ఒక స్థానం ఉంటుంది ప్రతిదానికి ఓ చోటు ఉంటుంది ఎవరిథింగ్ హ్యాజ్ ఎ ప్లేస్ ఇన్ ది సొసైటీ సొసైటీ చాలా వెరైటస్గా ఉంటుంది చాలా వెరైటీ ఉంటుంది అంతా ఒకటే ఫిక్స్డ్గా ఏది ఉండదు కాబట్టి ఫిలాంత్రఫీ ఛారిటీ వాటికి ఉండే స్థానం వాటికి ఉంటుండే అంటే ఇతిహాసిక్ సోన్ ప్లేస్ వాటి వల్ల పెద్ద పెద్ద సంస్థలు నడుస్తూ ఉంటాయి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది వాటి వల్ల ఏవేవో ఉంటాయి దానివల్ల ఉండేవి ఏవో ఉంటాయి మీరు అంతంత పెద్ద పనులు చేయనక్కల్లా మీరు చేయాల్సిందల్లా మీరు తినే అన్నంలో ముద్ద ఆకలిగా ఉన్నవాడికి పెట్టడం ఓ పశువుకి ఏదైనా కొంత సేవ చేయటం ఓ పెద్ద ఆయనకి వయస్సులో ఉన్నతను ఏదైనా కష్టపడుతుంటే ఏదైనా సేవ చేయటం ఆ చలి చలిగా ఉన్నవాడికి ఒక కంబళం ఇవ్వడం ఇలాంటి చిన్న చిన్నవి ఆ దుఃఖితులకు ఆ దుఃఖాన్ని తగ్గించేటువంటివి ప్రేమతో దుఃఖితుల ప్రేమతో వారి దుఃఖము తగ్గేట్లాగా మీరు ప్రవర్తిల్లుట దాంట్లో మీరు డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు ఒక ఒక ట్రస్టు మీరేమీ రిజిస్టర్ చేయక్కర్లేదు ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేయనక్కర్లేదు చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు ఇవేమి చేయనక్కర్లేదు మూడో కంటి వాడికి తెలియాల్సిన అవసరం కూడా లేదు మీరు ఎవరికి చెప్పడం కూడా అక్కర్లేదు మీరు సైలెంట్గా మీ దయాగుణాన్ని మీరు ప్రదర్శిస్తూ ఉండాలి అది అభ్యాసం చేస్తే గ్రో ఇంటు దాట్ మీ హృదయము వెన్న వలె తయారవుతుంది వెన్నంటే అది శ్రీకృష్ణుడు వెన్న తిన్నాడు అది వెన్నంటే డోంట్ ష్యూమ్ ఫిజికల్లీ ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి పక్కింటి కొర్రాడొచ్చి మీ ఇంట్లో దాచుకున్న వెన్న పెరుగు పట్టుకోకపోవడం అనుకోండి మీకు ఎలా ఉంటుంది కాబట్టి డోంట్ గో ఇన్ టు ఆల్ దాట్ వె అంటే ఇదే వెద్ద నవనీయత ఇదే ఇదే వెన్న కాబట్టి మీరు ఆ శ్రీకృష్ణుడు నవనీయత అనేదాన్ని మీరు ఆచరణలో పెట్టండి వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక కృష్ణుడిని పెట్టి ఇంతంత వెన్న ముద్దలో పల్లె గుండీల్లో తీసుకొచ్చి అందరిలో పెట్టి కింద బానేసి కన్న ఎలా తింటారండి వెన్న తిని వస్తువు కాదు ఏమైనా పిచ్చా ఇలాంటి వేషాలు అక్కర్లేదు వెన్నంటే ఇదే వెన్న వంటి హృదయము దయా హృదయము అది వెన్న అంటే సందర్భం వచ్చింది కాబట్టి మీకు సింబాలిజం చెప్పాను సింబాలిజం తెలుసుకోవాలి లేకపోతే దాంట్లో విలువ లేదు దయాకృపాభూ దుఃఖిషు మంచిది ఇక అయోలు మీరు రెండుసార్లు అక్కడ దాన్ని అభ్యాసం ఉంటారు రిపీట్ అవుతుంది ఇప్పుడు జిజ్ఞా ఆ జా రిపీట్ అయింది చూడండి జా రిపీట్ అయింది అలాగే లోలుత్వం అదే ఉంది ఆ నెగిటివు అక్కడ లా లూలిప్ రిపీట్ అయింది లూకి గుణం లో లుభు లుభు ధాతువు లుభు ధాతువుకి లోభమును కలిగి ఉండుట ఆ లోభమును చాలా అధికముగా కలిగి ఉండుట అది లోలుప్త్వం అంటే ఆ అభ్యాసం అక్కడ వచ్చింది అతిశయించి లోభమును కలిగి ఉండుట దాన్ని లోలుప్త్వం అంటే ఒక మాటలో సింపుల్గా చెప్పాలంటే డబుల్ లోభము అంటే మా అంశాలు డబుల్ అయింది కదా అభ్యాసము అంటే డబుల్ డబులింగ్ దాన్ని డబుల్ చేస్తారు అనేక దృష్టాంతాలు ఉంటాయి లైక్ పిపా ఆస్త పిపా అంటే పాతం ఇచ్చా దాహం త్రాగి నీరు త్రాగాలనే కోరిక దాహము అంట దప్పిక సో దాంట్లో పా రిపీట్ అయింది చూడండి అంటే ఒక పాకి ఆపోయి ఈ వచ్చింది అది వేరే సంగతి బట్ ప్రకారం రిపీట్ అయింది కదా కాబట్టి పిపాస అంటే మంచి గట్టి దప్పిక అని అర్థం ఓకే బుభుత్స బుభుత్సలో ఆ బా రిపీట్ అయింది బా రిపీట్ అయ్యి బా కాస్త అంటే బోద్ధుం ఇచ్చా తెలుసుకోవాలనే కోరిక అలా రిపీటేషన్ అలాగే ఇక్కడ లోలుక్లో లా రిపీట్ అయింది లూ లూ రిపీట్ అయింది ఆ రిపీటేషన్కి అర్థం ఏమిటంటే ఇక్కడ అధికము అని అర్థం ఓకే సో అధికము అధికమైన లోభము ఉండకూడదు లోభం ఎక్కువ ఉండకూడదు అంటే కొద్దిగా ఉంటే పర్వాలేదు ఉండొచ్చే సరే ఏదో గృహస్థులకు ఎంతో కొంత లోభం అవసరం అవుతుంది ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి ఒక కాంపౌండ్ వాళ్ళు పట్టుకోవాలి పెట్టుకున్న ఒక గేటు పెట్టుకోవాలి అలాంటివన్నీ చేయకపోతే మనకు ఉన్నవన్నీ ఊళ్ళో వాళ్ళు పట్టుకుపోతే మనం మళ్ళీ ఎక్కడో క్యూలో నిలపడాల్సి ఉంటుంది వెళ్ళి అలా అక్కర్లేకుండా ఎంతో కొంత నాది అని పెట్టుకుని దాన్ని పరిరక్షించుకునేటువంటి లక్షణం ఉంటుంది కానీ అది మితిమీరిపోకూడదు అది మితిమీరిపోకూడదు అది అలోలుత్వం కాబట్టి లోభము అధికంగా ఉండకూడదు అంటే దీన్ని శంకరులతో ఉన్నారంటే ముక్తహస్తత్వం అన్నారు అంటే చే చేయి పిడికిలి అలా బిగించి కూర్చోకూడదు పిడికిల్ని ఇలా విడతీయడం అలవాటు చేసుకోవాలి పిడికిలు బిగించారంటే మీ పిడికిల్లో ఉన్నది మీదే ఇంకెవరికి ఇవ్వరన్నమాట మీరు అలా ఉండద్దు మీ పిడికిల్లో ఉన్నదాన్ని పిడికిలు ఓపెన్ చేసి దాంట్లో కొంత మీరెట్ట పెట్టుకుని కొంత ఇతరులకి ఇస్తూ ఉండాలి బ్లడ్ డొనేషన్ ఉంటుంది బ్లడ్ డొనేషన్ యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు దాటితే ఇంకా వాళ్ళు తీసుకోరు ఆ బ్లడ్కి ఆ శక్తి ఉండదు ఎవరిలో మధ్య వయస్సులో ఉన్నప్పుడు బ్లడ్ డొనేషన్ చేస్తారు ఆ బ్లడ్ డొనేషన్ చేసేప్పుడు డాక్టర్లు ఏం చెప్తారంటే మీరు డొనేట్ చేయండి బ్లడ్ వీళ్ళు భయపడతారు జనాలు అవి నా రక్తం ఇచ్చేస్తే నాకు లేకుండా అయిపోతుందేమో అని భయపడతారు లేకుండా అవతరా బాబు నువ్వు రక్తం ఇచ్చేస్తే కొత్త రక్తం పుట్టుకొస్తుంది కొత్త రక్తం పుడుతుందా లేకపోతే రక్తం లేకుండా అయిపోతడా కొత్త రక్తం పుడుతుంది కొంత పాత రక్తం పోతే కానీ కొత్త రక్తం పుట్టదు కాబట్టి కొత్త రక్తం నూతులో నీళ్లు తోడితే అవుతాయి కొత్త నీళ్లు ఊరికొస్తాయి అలాగే ఒక బ్లడ్ డొనేషన్ అంటూ చేస్తే మీకు కొత్త రక్తం వస్తుంది కాబట్టి బ్లడ్ డొనేషన్ చేసిన వెంటనే కొంచెం నీరసంగా అనిపించినా వాళ్ళు ఏదో ఐస్ క్రీమ్ ఏదో తినిపిస్తారు ఆ షుగర్ అంతా మామూలుగా అవుతుంది ఒక్క వారం రోజులప్పటికీ మీకు ఉత్సాహం శరీరంలో నూతనే నూతనోత్తేజం పుట్టుకొస్తుంది కాబట్టి బ్లడ్ని ఇవ్వాలి బ్లడ్నే ఇవ్వమన్నప్పుడు డబ్బు ఇవ్వమని చెప్పాలండి డబ్బు ఇవ్వాలి అయితే దేశే కాలే పాత్రేచ వాడు తీసుకెళ్లి కళ్ళు కాంపౌండ్లో తాగొస్తాడు వాడికి మీరు వెయ్యి రూపాయలు ఇచ్చారనుకోండి వాడు రెండు కోటల్లో తా దానికి తాగ కళ్ళు తాగ తాగద్దు ఏదో పాటలు ఉండేది రకంగా వాడు కళ్ళు తాగితే కళ్ళు అయితే ఏదో కంట్రీలు ఎక్కారో ఏదో తాగి తక్కువ వస్తాయి డబ్బులు తాగి తక్కువ వస్తాయి అలాంటి దానం కాదు అది దానం కాదు అది దానివల్ల వాడు చెడిపోతాడు కూడా నాట్ లైక్ దాట్ సో మొత్తానికి లోహం ఉండకూడదు ఎదుటి వాళ్ళు వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు తెలిసినప్పుడు వాళ్ళకి దానివల్ల ఉపకారం ఉంది లేకపోతే వాళ్ళు కష్టపడతారు అది మనకి తెలుస్తూ మనం పిడికిలు విప్పి దానం చేయటం అభ్యాసం చేయాలి అయితే దానం చేసేప్పుడు కొంతమంది తెలుగులో తక్కువగా చేస్తారు దానం అలా చేస్తారంటే ఈరోజు దానం చేసి రేపు మళ్ళీ క్యూలో నిలబడతారు క్యూ నిలబడి ఉంటే దానం పుచ్చుకుని వాళ్ళందరూ క్యూ కడతారు ఆ క్యూలో వీడి ఉంటాడు అదేమిటే నేను దానం చేసేవాడు కదా మరి ఇప్పుడు నాకు కావాలన్నవాడు క్యూ అలా చేయకూడదు ఇప్పుడు ఉన్న ఒక కంబళి ఇంకో హడికి ఇచ్చేసి మళ్ళీ అక్కడ కంబళి పంచి పెడుతున్నారని అక్కడికి పరిగెత్తుకు అలా చేయకూడదు ఆ కంబళి మీరు కట్టి ఇంకో ఎక్స్ట్రా కంబళి ఉంటే అది ఇచ్చేయటం ఇవ్వడం అభ్యాసం చేయాలి మరి ఈ కంబళ ఇచ్చేస్తే ఈ ఉన్న చిరిగిపోతే ఇంకోటి వస్తుంది ఇట్ విల్ కమ్ మరి అంత లోభం పనికి రాదు డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే వస్తూ ఉంటుంది ఎంత డబ్బు కావాలి కనుక కాబట్టి ఇప్పుడు అన్నమే ఉందనుకోండి కొంచెం ఎగరవాడికి పెడితే మీరు అర్ధాకలితో ఉంటే ఆరోగ్యానికి మంచిది కూడా అంత మరి నేను కడుపు నిండా అలా కడుపు తినేయకూడదు కొంచెం లెస్ అమౌంట్ ఇంకా కడుపులో కొంత ఖాళీ ఉంది ఒక్క పిసరి ఇంకా ఆకలి ఉంది ఇంకా ఇక నీటి సమ్మోర్ అన్నప్పుడు ఆపేసేయాలి కాబట్టి ఆ ముందే నాలుగు చపాతీలు ఉన్నాయనుకోండి నాలుగు అక్కలది మూడు తినే బతికేయొచ్చు కాబట్టి ఒకటి ఇంకొకటి ఇచ్చేయటం కూరతో ఎక్కడ ఇచ్చే సందర్భం ఉంటే అక్కడ లోభాన్ని ప్రదర్శించకుండా ఇవ్వడం అభ్యాసం చేయాలి లోభాన్ని ప్రదర్శించకూడదు ఇప్పుడు మిఠాయి ఓ కేజీ మిఠాయి కొనుక్కొచ్చారు అనుకోండి లేటెస్టే కొనుక్కొచ్చి రెఫ్రిజిరేటర్లో పెట్టుకుని రోజు తెరుస్తూ ఉండడం పొద్దున్న సాయంకాలం రాత్రి తెరుస్తూ ఉండడం ఓ లడ్డు తింటూ ఉండడం మళ్ళీ జాగ్రత్తగా మూత వేసేసి రబ్బర్ బ్యాండ్ బిట్లు ఒకరు పెట్టుకుంటాం అలా చేయకూడదు అలా చేస్తే డయాబెటీస్ వచ్చేస్తుంది కాబట్టి ఏం చేయాలి కేజీ మిఠాయి రాగాదే ముందు అక్కడ చుట్టుపక్కల పిల్లలు ఎవరినైనా ఉంటే వాళ్ళని రమ్మనం వాళ్ళు పరిగెత్తుకు వచ్చేస్తారు వాళ్ళందరికీ జ్వర మిఠాయి తినిపించేయాలి అక్కడికి పదిహేను పీసెస్లో పది పీసులు పెడిపోయాయి ఐదు పీసులు వచ్చాము ఇవాళ ఒకటి రేపు ఒకటి లేదా ఇవాళ రెండు రేపు రెండు తిరిగి ఇంకోటి ఎవరైనా ఉంటాయి ఇచ్చేసి మొత్తానికి ఇరవై పీసులు ప్యాకెట్ కొంటే రెండు మూడు పీసులు కడుపులేకపోతే మిగతా పీసులు ఇతరులకి అలా ఉండ అలా ఉంటే ఆరోగ్యంగా బీపీ షుగరు రావు లేదా పది పీసులు మెయింటైన్ వేసి పది పీసులు ఇంకోహాలకి ఇస్తామంటే షుగర్ వచ్చే అవకాశం ఉన్నది మొత్తం అన్నీ మేమే తింటామంటే ఇంకా చాలా ఐస్ క్రీము ఒక ఒక గడ్డ కొనుక్కోవడం ఒక బ్రిక్ అంటారు రా బ్రిక్ కొనుక్కోవడం అది చక్కగా ప్యాకేజీ పడు ఇస్తాడు బెస్ట్ బిఫోర్ త్రీ మంత్స్ ఆఫ్టర్ ఓపెనింగ్ ఇఫ్ యూ కీప్ ఇట్ రిఫ్రిజిరేటెడ్ అని కూడా రాస్తాడు అంటే అది లోపల పెట్టుకుంటూ ఉన్నాం రోజు చూసుకుంటూ ఉన్నాం నేను ఒక ఒక ఐద బాగా ఓబీస్ అయిపోయేదాన్ని ఏమిటండి అంతా ఒబిస్ట్ అయ్యారు వై రాట్ లూజ్ అంటే నేను మిస్టేక్ చేశానండి ఐస్ క్రీమ్ గడ్డ ఒకటి పెట్టుకునే లేదు కొద్దిమందిగా తిరిగి అలా తయారయ్యారు మరి అయితే ఈ పైన ఐస్ క్రీమ్ ఇంకా పెట్టకండి రోజు ఐదేసి మైండ్లో మూడు పరిశోధనలు అడుస్తూ డూ సంథింగ్ అబౌట్ ఇట్ సో అలాగే ఒబీస్గా ఉండడం మంచిది కాదు అనారోగ్యం అయిపోతారు యంగ్ పీపుల్ ఒబీస్గా ఉంటే వెగట్టుగా ఉంటుంది చూడడానికే బాగుంటుంది కాబట్టి ఇటువంటి ఆరోగ్య సమస్యలకు కూడా మంచి పరిష్కారము దానగుణం ఇచ్చేయటం దానికి మళ్ళీ దానం అని పేరు పెట్టద్దు ఇంకా అలాగే పేరు పెట్టే పుణ్యాలు అలా లెక్కలో లేవద్దు గివింగ్ గివింగ్ అభ్యాసం చేస్తే ఆ లోభము గుణం వస్తుంది శంకర్లు ఏమంటారో చూద్దాం అలోలుత్వం ఆయన ఇంకో దారిలో వెళ్ళారు రామ రామ నేను చూడలేదు ముందు నేనేదో జాగ్రత్త వచ్చింది చెప్పాను ఆయన చెప్పేది ఇంకో రకంగా ఉంది ఇంద్రియాణం విషయ సన్నిధం అవిక్రీయ అదే భాష్యం అంటే చాలా విలక్షణంగా ఉంటుంది మనం ఊహించని విధంగా ఉంటుంది సో నేను చెప్పింది వ్యాలిడ్డే అదేమి తప్పని మీరు అనుకోద్దు కానీ భాష్యకారులు ఇంకో అర్థం చెప్తున్నారు లుభ ధాతువుకి ఆకర్షణ అని అర్థం ఆకర్షించబడుట అని అర్థం లుభధాతువుకి కాబట్టి ఇప్పుడు మీరు చూడండి లైక్ మా చిన్నప్పుడు వీధిలోకి చిలకలు పంచదార చిలకలో పంచదార చిలకలు అని అమ్మకానికి వస్తే వాళ్ళు ఏం చేసేవారంటే పిల్లలు ఎక్కడ ఉంటారో అక్కడికి వస్తారు ఈ పంచదార చిలకలు మాట వినగానే పిల్లల మనస్సంతా కూడా వికారమైపోతుంది వాళ్ళ మనస్థంతా కూడా అల్లకల్లోలమైపోతుంది వాళ్ళు ఆడుతున్న ఆటని పాడేసి అక్కడ అన్నీ అక్కడ పాడేసి పరిగెత్తుకుని ఇళ్లలోకి వెళ్ళిపోయి మాకు చిలకలు కొనబెట్టి చిలకలు కొనబెట్టిని వాళ్ళు అల్లరి చేస్తారు అంటే పిల్లల మనస్సుకి వాళ్ళకు ఆకర్షించే వస్తువు వచ్చినట్లయితే వాళ్ళ మనస్సు వికారం వచ్చేస్తుంది వికారం అంటే మార్పు వచ్చేస్తుంది అలాగే నేను ఒకటి చూశాను ఒక పిల్లవాడు మూడు చక్రాల బండి కొనుక్కొచ్చాడు వాళ్ళ నాన్నగారు కొనుక్కొచ్చారు వాడు ఆ బండిని తీసుకుని వీధి రోజు చోటు తొక్కు ఆ పక్కింటిలో ఒక బేద పిల్ల ఉన్నది ఆ పిల్ల ఈ బండి లాగేసుకుంటుంది నాకు కావాలని వాడు నాది నేనివ్వనని వాడి వాడే వాడివ్వడు అప్పుడు ఈ పిల్లని ఓదార్చి ఏడుస్తుంటే ఓదార్చి తీసుకెళ్లాల్సి వచ్చింది అప్పుడు ఒక ఆయన ఓ బండి కొనుక్కి తీసుకొచ్చి ఆ పిల్లకిచ్చాడు అంటే ఏమిటి పిల్లలు ఉంటారంటే వాళ్ళకి నచ్చిన వస్తువు వాళ్ళ కోరే వస్తువు కనబడేప్పటికీ వాళ్ళ మనస్త ఏమైపోతుంది అల్ల కల్లోలమైపోతుంది వాళ్ళకి అది వెంటనే కావాలి బొమ్మ చూశారనుకోండి ఆ బొమ్మ వెంటనే కావాలి కొండ మీద కోతిని చూశారనుకోండి ఆ కోతి కావాలి పిల్లలు అలా ఉంటారు పెద్దలు అలా ఉండకూడదు మనం పెద్ద వయస్సులో కూడా అలా ఉంటే అలాగా కాదు చూసిన వెంటే కొనిదాకా నాకు నిద్ర పట్టదని లేకపోతే అదేదో భోగం ఉంటే ఆ భోగాన్ని మేము పొందేదాకా మాకు విశ్రాంతి మేము విశ్రమించమని అలా ఉండకూడదు పైగా ఆ భోగ వస్తువుని తీసుకొచ్చి మీ ఎదురకుండా పెట్టినా మీ మనస్సుకి వికారము కలుగరాదు నేను మీకు ఒక టెస్ట్ పెడతాను మీరు ఆ టెస్ట్లో నిగ్గుతారు నగర చూడండి యంగ్ పీపుల్కి ఈ టెస్ట్ పెట్టి ముఖ్యం కాదు కొంచెం మిదిగలేదండ అబౌవ్ ఏజ్ మీరు ఈ సమాధానం చెప్పండి మీకు మీరే చెప్పుకోండి పుల్లారెడ్డి స్వీట్స్ లడ్డూ ప్యాకెట్ తీసుకొచ్చి ఓపెన్ చేసి ఇక్కడ పెడతాను మీకు లోపల లాలాజలం ఊరిపోయి అయ్య రామ ఆయన ఆ టేబుల్ మీద పెట్టేటట్టి చెరోటి మనకి ఇస్తే బాగుండదు కదా అని మీకు అనిపించుందా అనిపించదా మీరు ఆలోచించ పిల్లలకైతే అనిపిస్తుంది మీద పడిపోతారు వచ్చి పిల్లల కాదు మధ్య వయసులో వాళ్ళకి కూడా అనిపిస్తుంది పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి అనిపిస్తుందా అనిపించదు ఎందుకంటే ఆ స్వీట్ని చూసిన వెంటనే చాలా రుచిగా ఉంటుందని తెలుస్తుంది నాలుగుందిగా నాలుగు ఇంకా ఊడిపోలేదు ఉంది కాబట్టి చాలా రుచిగా ఉంటుందని తెలుస్తూ ఉంటుంది తింటే బాగుంటుందని కూడా తెలుస్తూ ఉంటుంది కానీ మన ఆరోగ్యానికి అది తగదు తర్వాత లంచి ముందు మళ్ళీ చిరుతిండి తినడము అలవాటు కాదు డిన్నర్కి ముందు మళ్ళీ అలా ఏదో నోట్లో వేసుకుంటూ ఉండడము అభ్యాసం లేదు మంచి అలవాటు కాదది ఇటువంటి ఒక సంస్కార బలం ఉంటుందా ఉండదా మరి పెద్దవాళ్ళకి ఆ బలం ఉంటుంది దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనస్సులో వికారము ఉదయించదు మనస్సులో వికారం ఉదయించదు విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్నాడు తపస్సు చేసుకుంటూ ఉంటే మేనక వెళ్ళి డ్యాన్స్ చేసింది ఆయన ముందు ఆయన వెంటనే కళ్ళు చూసి చూసి ఆయన హీ వాజ్ మూవ్డ్ ఆయన మనస్సు అంతా కూడా వికారంతో నిండిపోయింది ఆయన డౌట్ వచ్చేసింది ఈ తపస్సు మనం ఎందుకు చేస్తున్నట్టు దేనికైనా ఒక లక్ష్యం అనేది ఉండాలి ఎదురుకుండా అలాగ ముద్దగట్టిన సౌందర్య రాశి మేనక ఆమె రెడీ టు ఎంప్రెస్ ఆమె తనని తాను సమర్పించడానికి సిద్ధంగా ఉంటే ఈ తపస్సు చేసి మనం ఏమిటి సాధిస్తాము ఇంతకంటే మించిన ఆనందం అనేది అసలు లోకంలో ఉండనే ఉండదు సృష్టిలో ఉండనే ఉండదు అని ఆయన కంగారు పడిపోయి వెళ్ళే ఆవిడ్ని నేను నీకు దాసోహం అనేసాను దీన్ని వికారము అంటారు ఇంకొక అసలు నరనారాయణ మహర్షులు నారాయణ మహర్షి తపస్సు నారాయణాశ్రమంలో నారాయణ మహర్షి తపస్సు ఆయన నారాయణ మహర్షిని మహర్షి అవతారముని ఆయన తపస్సు చేసుకుంటున్నాడు తపస్సు చేసుకుంటుంటే వీళ్ళు ఈ దేవతలు మళ్ళీ ఈ అప్సరసలు వీళ్ళు వచ్చి డ్యాన్స్ గానాభజానా మొదలుపెట్టి డ్యాన్స్ కార్యక్రమం మొదలుపెట్టారు మొదలుపెడితే ఆయన కొంతసేపు తిలకించి అయిపోయిందా ఇంకా ఏమైనా ఉందా అని కానీ ఆ ఇంచుమించి మాకు జాతర ఇంట్లేదో చేసాం మీ ముఖంలో మాకేం వికారం కనపడలేదు మీరు వికారం ఉంది ఉపయోగం ఉందంటే మళ్ళీ ఇంకో నెంబర్ పట్టుకుని ఇంకో కొంతసేపు డ్యాన్స్ చేస్తాము మీ అనుమతి ఇస్తే అని అడుగుతారు చేసింది చాలు మేము మీకు మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నామంటే మీరేమీ సమర్పించుకోకర్లేదు మీరు మీరు మిమ్మల్ని మీరు చూసుకోండి నాకేమీ సమర్పించుకోవాల్సిందేం లేదు అని ఆయన ఏం చేశాడంటే ఒక అప్సరసని తానే సృష్టించి వాళ్ళకి ఇచ్చాడు ఈ అప్సరసను కూడా మీ దగ్గర అట్టి మీ ట్రూపుకి బాగా ఉపయోగపడుతుంది అని సృష్టించి ఇచ్చాడు ఆ అప్సరస పేరే ఓర్వశీ అని కథ కాబట్టి నారాయణ మహర్షి యొక్క మనస్సులో వికారం కలగలేదు అదే సందర్భంలో విశ్వామిత్ర మహర్షి యొక్క మనస్థులో వికారము కలిగినది కాబట్టి ఆ విధంగా వికారము కలగకుండా నేను పురాణ దృష్టాంతం చెప్తే కూడా ఎలా ఉంటుందో ఒక స్టాంపుల్ మీకు పురాణ దృష్టాంతం చెప్పాను కానీ మన లౌకిక దృష్టాంతాలని మనం చూసుకోవాలి ఆహారం విషయంలో ఈ లోభం లేకుండా మనం చూసుకోవాలి మన ఆహార నియమాన్ని అక్కడ వాళ్ళు పెట్టినటువంటి బఫేలోనూ అక్కడ పెట్టిన పదార్థముల యొక్క ఆకర్షణకు లోబడి మన ఆహార నియమాన్ని మనం చెడగొట్టుకుని ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకుండా ఉండాలి ముందు మనం ప్రయత్నపూర్వకంగా మనస్సులో పుట్టే వికారాన్ని మనం సాక్షిగా దర్శించి దాన్ని దూరం పెట్టాలి దానికి లొంగిపోకుండా కొంత అభ్యాసం చేస్తే ఇంకా కొంతకాలానికి అసలు వికారమే పుట్టదు ఆ స్థితి నిర్మాణం అవుతుంది కొంతమంది సోషల్ డ్రింకింగ్ అని ఒకటి ఎప్పుడైనా విన్నారా మీరు సోషల్ డ్రింకింగ్ సోషల్ డ్రింకింగ్ అంటే వీడికి డ్రింక్ చేయాలని ఉండదు నేను డ్రింక్ చేయను అనే నియమం కూడా ఉంటుంది కానీ సొసైటీలో నలుగురో ముగ్గురో మిత్రులు కలిసి బాటిల్ ఓపెన్ చేసేప్పటికీ ఇంకా వాళ్ళతో పాటు కలిసి తాగేస్తాడు నేను సోషల్ డ్రింకింగ్ అంటాను సామెతో ఒకటి ఉంది వాస్ డ్రింకింగ్ సో మచ్ ఫర్ ది హెల్త్ ఆఫ్ అదర్స్ దట్ హీ లాస్ట్ ఎంటైర్ హీస్ హెల్త్ అని దట్ అంటే ఆ వికారం వచ్చేస్తుందంటే వాడంతటా వాడిని వదిలేస్తే వాడు హీ మే నాట్ బీ టెంప్టెడ్ బట్ ఇంకొక ఇద్దరు ముగ్గురు చేరి ఆ వస్తువు ఎదురుకుండా పెట్టేప్పటికీ వికారం పుడుతుంది లోపల హృదయంలో ఆ వికారం పుట్టిన తర్వాత దాన్ని సప్ర దాన్ని ఓవర్కమ్ చేయగలగడం అది సాధన అసలు వికారమే పుట్టని స్థాయికి అంటే పుట్టిన వికారాన్ని మీరు ఓవర్కమ్ రెండు మూడు సార్లు చేసినట్లయితే ఇంకా వికారం పుట్టదు ఆ స్థాయికి మీరు చేరుకుంటారు వికారమే పుట్టదు యూఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీథింగ్ దే డోంట్ ఎఫెక్ట్ యూ వికారమే పుట్టదు నన్నో మహాత్ములు అడిగారు ఎవైనా అమెరికాను పరిగెడుతూ ఉంటావా చాక్లెట్ తింటావా అడిగారు నేను జాకలెట్ నోట్లో పెట్టుకోను మీద అమెరికా అంతా జాక్యులెట్ ఇట్స్ ఏ కంట్రీ ఆఫ్ చాక్లెట్ చిన్నపిల్లలు కూడా చాక్యులెట్తో బాగుంటారు బట్ కొంతమంది డిసిప్లిన్డ్ పీపుల్ చాకలెట్ నోట్లో పెట్టుకోరు because it is not good for health saturated is not good for health saturated wala doonam therukku mere pellaliki saturated baaga pettaru ankonni vaaru bhavishyathilo manasu chaala alla thollolanga tayareyi vaaru ibbandipadtaru vaadi manasu ekkada stable ga undadu saturated is very bad thing to eat edana kondige tinte daantlo kuda antioxidants ivve konni useful things unnayi kabatti black chocolate undu cheeduga undu this black chocolate అదేదైనా కొద్దిగా నోట్లో వేసుకుంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్వాలేదు బట్ అదర్వైజ్ చాక్లెట్ షుగర్ బాగా లోడ్ చేసి ఆ చేజుని కౌంటర్ చేయడం కోసం హైలీ షుగర్ వేస్తున్నటువంటి చాక్లెట్ ప్రిపరేషన్స్ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మిల్క్ చాక్లెట్ అని ఇది అనేవి వాటిని ఏదైనా ఓపెసర్ వేసుకుంటే నోట్లో తప్పు కాదు కానీ బట్ యూ డోంట్ ఈట్ ఇట్ రెగ్యులర్లీ పిల్లలు అదే పనిగా తిన్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది శాట్ చూసిన వెంటనే మీరు అట్రాక్ట్ అయిపోతారనుకోండి ఇంకా అది ఎక్కడ పెద్దరికం అలా ఉండకూడదు పెద్దరికం ఉంటాయి శాక్యులెట్ వంద శాక్యులెట్లు డబ్బా అక్కడ ఉన్నా కూడా వారం రోజులు అక్కడే ఉన్నా ఎలా మానేయాలో చెప్పమన్నాడు అంటే సిగరెట్ మీద లోభం ఉంటుంది అంటే ఆ ఫిజియలాజికల్ పుల్ ఉంటుంది ఫిజి బాడీలో ఆ న్యూటిన్ పర్సెంటేజ్ తగ్గేప్పటికీ ఆ బ్లడ్ సెల్స్ అవి కూడా దే క్రేవ్ ఫర్ మోర్ న్యూకుటిన్ దాన్ని ఓవర్కమ్ చేయడం కష్టం సిగరెట్ మానేయటం చాలా కష్టం ఆ అలవాట్లో పడ్డాడంటే దాని నుంచి బయటపడ్డానికి టొబాకో ఈజ్ ఇట్ ఈజ్ లైక్ టెంట కిల్స్ స్ప్రెడ్ చేసి పట్టుకుంటుంది దాని నుంచి బయటపడడం కష్టం టొబాకో ఇస్ వెరీ డేంజరస్ సిగరెట్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ఆల్ ఎలా దానికి ఉపాయం చెప్పాను నేను చెప్పాను నువ్వు ఓపెన్ చేయండి నా ఎదుర్కొండానే ఒక పెద్ద సిగరెట్ ప్యాకెట్ ఒకట్టుకోడు సిగరెట్ ప్యాకెట్లు కూడా చిన్నవి పెద్దవి ఉంటాయి బిగ్ వన్ లేక కార్స్టా ఉంటుంది అది పది ప్యాకెట్ల డబ్బా ఒకట్టుకోడు నా ఎదుర్కొన్నానే కొన్ని అది ఓపెన్ చేయండి కొని నీ ఇంట్లో నీ బెడ్ పక్కన లేకపోతే నీ నీ టేబుల్ మీద పెట్టాను మీకు ఈజీలీ యాక్సెసిబుల్గా అక్కడ పెట్టు కానీ ఓపెన్ చేయండి ఇట్స్ పెయిన్ఫుల్ ఎస్ గో త్రూ దట్ పెయిన్ ఓపెన్ చేయండి ఎందుకంటే వీడు చేసి పెట్టంటే సిగరెట్ ప్యాకెట్ అవతల గిరాట్ అయ్యం మళ్ళీ నాలుగు గంటలైన తర్వాత మార్కెట్కి వెళ్ళి కొన్ని తెచ్చుకుంటూ ఇలాగ వంద సార్లు పారేసాడు వంద సార్లు మళ్ళీ తాగాడు డోంట్ డూ దట్ మిస్టేక్ కీప్ ఇట్ దే అలా ఎదుర్కొంటూ ఉంటుంది నువ్వు మాత్రం సిగరెట్ ఓపెన్ చేయొద్దు తాగద్దు దానికి నియమం నేను కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్లోకి అయినా వెళ్ళిపోతాను తప్ప సిగరెట్ తాగను అని పెట్టుకో ఎందుకంటే కళ్ళు తిరిగిన ఫీలింగ్ రావచ్చు ఆ విత్డ్రాయల్ ఎఫెక్ట్ ఇంకొకటి కూడా పెట్టుకో ఏమిటంటే నేను ప్రాణం పోయినా నాకు అభ్యంతరం లేదు ఈ జీవితం ఇక్కడితో అంతమైపోయినా నష్టం లేదు ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ టు డెత్ ఐఎం రెడీ బట్ నాట్ ఫర్ సిగరెట్ అని ఈ రెండు నియమాలు పెట్టుకో నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయిపో నేను వచ్చి నిన్ను చూస్తాను ఇక్కడ సిగరెట్ మాత్రం తాక్కో నువ్వు పోతే నీ ఫ్యూనర్లకి నేను వస్తా కానీ సిగరెట్ మాత్రం నువ్వు తాక్కో అని చెప్పాను నేను లాగ చెప్పాను పోయే వాళ్ళకు పో ఏం పర్వాలేదు లోకల్లో చాలామంది ఉన్నారు నేను మీ సెవినార్ అటెండ్ అవుతాను ఐదు బ్లెస్ కాబట్టి తాగదు దీన్ని కోల్డ్ టర్కీ మెథడ్ అంటారు ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి వెరిఫై చేయండి నాకు గుర్తు ఒకసారి నేను గూగుల్ చేసి దానికి కల రీజన్ పట్టుకున్నాను నాకు గుర్తు కోల్డ్ టర్కీ మెథడ్ మొట్టమొదటి ఈరోజు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది పెద్ద ఆకర్షణ ఆకర్షణను ఓవర్కమ్ చేయడానికి వీడు చాలా స్ట్రాంగ్ విల్ పవర్ని ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది he exercises and he overcomes next day attraction only 5% is there he should overcome that also first 3 days very critical after uh, 3 days if he successfuly overcomes attraction what else he is telling after 10 days he was so confident that he wanted to do this cartoon to some friend i said keep it one month put not 10 days one month me edurukona unda సరే వన్ మంత్ అయిన ఉంటున్నా ఆ కత్తుని ఎవరికో ఫ్రెండ్ సిగరెట్ తాగి ఫ్రెండ్కి ఇచ్చేశాడు పోయిందంత సిగరెట్ అంటే ఏమిటి ఆ అవిక్రియాన్ని స్టేట్ రీచ్ అవ్వాలి అలోలుత్వం అంటే విషయ సన్నిధవు విషయం ఎదుర్కొన్నా ఉండగానే మీకు దాని ఎందు ఆకర్షణ కలగరాదు అది అలోలుత్వం అంటే ఆ స్టేజ్ రీచ్ అవ్వాలి ముందు ఆకర్షణ కలుగుతుంది దాన్ని మీరు ఓవర్కమ్ చేస్తారు తర్వాత ఆకర్షణ క్రమంగా తగ్గుతుంది మీరు ఓవర్కమ్ చేస్తూ ఉంటారు ఏ మేరకు ఉంటే ఆ మేరకు అల్టిమేట్గా ఆకర్షణ అనేది పోతుందంటే కాబట్టి ఈ విధంగా ఈ దురలవాట్లు ఏవైతే ఉంటాయో కాసిటీలు కూడా దురలవాటే ఒల్లండి సిగరెట్ అంత అద్భుతం కాకపోవచ్చు ఇప్పుడు మీకు కొన్ని ఆర్గన్స్కి డిఫెక్ట్ వస్తే కాఫీ తాగ మానేయమంటారు ఇప్పుడు హార్ట్ ఉందనుకోండి కాఫీ తాగద్దని చెప్తారు కెఫీన్ ఈజ్ ఎ బ్యాడ్ థింగ్ ఫార్ట్ మెనీ ఆర్గన్స్ తర్వాత యాసిడ్ రిఫ్లెక్స్కి కెఫీన్ మంచిది కాదు తర్వాత ప్రాస్టేట్కి కెఫీన్ మంచిది కాదు ఇవన్నీ చెప్తారు కాబట్టి కాఫీ మానేయడం అంటే కష్టం అవుతుంది మానేయమని డాక్టర్లు చెప్తారు అప్పుడు మీరు ఈ పాలసీని అవలంబించాల్సి ఉంటుంది కోల్డ్ టర్కీ మెథడ్ అంటారు ఈ మెథడ్ ఎలోలత్వం అనే ప్రిన్సిపుల్కి తగిన మెథడ్ అది దాన్ని మీరు ఫాలో అయ్యి ఏదైనా దుర్రలవాట్లు దుర్రలవాట్లు అంటే పుణ్య పాపాల ప్రసక్తి కాదు ఇక్కడ పుణ్యపాపం సిగరెట్ తాగితే పాపం వస్తుందని నేను చెప్పను పాపం పాపం రావడం కాదు రోగం వస్తుంది రోగానికి మరో పేరు పాపం పాపం అంటే దుఃఖం రోగం మరి దుఃఖం కాదు అది పాపశబ్దానికి అర్థం నాట్ సమ్ ఇసోటరిక్ కనుక ఆకర్షణ అయోగ్యమైన వాటి ఎదల ఆకర్షణ ఉండకూడదు అవి ఎదురుకుండా గంటల తరబడి ఉన్నా కూడా నా మనస్సులో వికారము కలుగదు అనే స్థితికి మనం చేరుకోవాలి అభ్యాసం చేస్తే వచ్చేస్తుంది తర్వాత మార్దవం చూడండి మీ మనస్సు వెన్నవలే ఉండాలి మృదువుగా ఉండాలి వెన్నవంటే హృదయము ఉండాలి శ్రీకృష్ణుడు వెన్నంటే అదే ఇంకా మరేమీ కాదు వాళ్ళ హృదయాలను ఆయన దోచుకున్నాడు అని అర్థం వెన్నను దోచుకున్నాడు వెన్న దొంగ అంటే అర్థం అది కాబట్టి ఉంటే సభల్లో అందరి మీద అటుకులు చల్లడం అటుకులు చల్లకూడదల్లగా అటుకులు ఎక్కడి నుంచి వస్తాయి ధాన్యం నుంచి వస్తాయి అది ఆహార పదార్థం అటుకులను ఎవరికైనా ఇస్తే వాళ్ళు దాన్ని అంతే తప్ప బస్తా అటుకులు తీసుకొచ్చి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక అందరి మీద చల్లడం ఎందుకు చదువుతున్నారు అంటే కుచేలోపాఖ్యానం పాఠండి అని అర్థం కదండి భారతదేశం వేద దేశం ఓ బస్తా అటుకులు అందరినీ మీద వేస్తే తప్పు కదది అలాగే వెన్న తీసుకొచ్చి పెద్ద గిన్నె వెన్న తీసుకొచ్చి అందరికీ ఇంత వెన్న బొగ్గలకి దానికి రాసి ఏమైనా అర్థం ఉందా ఇలాంటి పిచ్చి వేయాలి వెన్నంటేటి మెత్తని హృదయాన్ని మారని మీ హృదయం ఎలా ఉండాలో తెలిసినా చాలా మెత్తగా ఉండాలి హృదయంలో క్రూర స్వభావం లేకుండా చూసుకోవాలి ఉండకూడదు అవి ఉన్నట్లయితే గుర్తుపడితే పోతుంది అంటే ఎవరు వాడు కష్టపడుతున్నా పట్టించుకోకపోవడము ఇంట్లో ఎవరైనా దుఃఖపడుతుంటే అందులో ముఖ్యంగా పెద్దవాళ్ళు వయస్సులో ఉన్న వాళ్ళు ఏదైనా దుఃఖపడుతున్నారనుకోండి ఆ ముసలాయిం అలాగే ఉంటాడు లేని ఆఫీసులు చక్కకపోవడం మందు తెచ్చిపెట్టిండయనకేమో కడుపులో పంటున్నాడు మందు పట్టుకో పట్టుకొస్తాడు సాయంకాలం వచ్చాడు సాయంకాలం వచ్చాడు పట్టుకొస్తాడు ఈ లోపల పెద్ద ఆయన ఎంత మెత్తదనం ఉండాలి హృదయంలో మార్దం ఇది ఎలా వస్తుంది ఓకే ఎలా వస్తుందో తెలుసుందండి మంచి కావ్యాలను పఠిస్తే వస్తుంది రామాయణం చదివితే వస్తుంది రామాయణం అంటే పురాణం కాదు వాల్మీకి వాల్మీకి రామాయణంలో కరుణ రసం ఉంటుంది పురాణంలో ఏ రసం ఉండదు నేను అందుకోసం చెప్తున్నా నాకేం పురాణం అంటే వ్యతిరేకం కాదు నేను విష్ణు పురాణం పాఠం చెప్తా మత్స్యపురాణం పాఠం చెప్తా ఐ లవ్ డబ్ బట్ పురాణంలో రసం ఉండదు రసమేముంటుందండి ఇప్పుడు అసలు సీతను స్వర్గంలో పెట్టి మాయసీత రావణాసురుడు పట్టుకెళ్ళే ఇంకా రసమే ఉందండి అయిపోయి దాన్ని రసభంగము అంటారు రసాన్ని భంగం చేసి పెట్టాడు ఎందుకంటే రాముడికి అసలు సీత కాదు మాయసీతను వాడు అపహరించే దానికి దుఃఖమే ఉంది కరుణ రసానికి తావే ఉన్నది కాబట్టి పురాణం ఏం చేస్తుందంటే రసభంగం చేసి పెడుతుంది అనేక రకాలుగా రామాయణంలో ఈ సమస్య చాలా ఎక్కువ ఉన్నది ఈ రసభంగానికి సమస్య కాబట్టి రామాయణాన్ని ఆ రసభంగం కాని విధంగా మీరు వాల్మీకి రామాయణాన్ని అధ్యయనం చేస్తే మీ హృదయము వెన్న ముద్దలాగా అయిపోతుంది యు ఆర్ నాట్ ది సేమ్ పర్సన్ అనిమో మీకు అర్థమైతే అర్థమే అవ్వాలి కానీ వాల్మీకి రామాయణం కళ్ళం పడ్డ మీరు ఆపుకోలేదు అయోధ్యాకాండలో యూ క నాట్ స్టాప్ క్రైమ్ కంఠం గద్గదైపోతుంది అయోధ్యాకాండ పాఠం చెప్పడం నేను అయోధ్యాకాండ చెప్పినప్పుడు ఎన్నిసార్లు కళ్ళము నాకే సిగ్గేసేది స్టేజ్ మీద కూర్చుని కళ్ళ ముని నీళ్లు పెట్టుకోవడం కంఠం అప్పుడు మాట రాకపోవడం నీళ్లు తాగుతూ ఇవన్నీ అవుతాయి కపిల దేవహూతి సంవాదంలో నాకు ఎన్నోసార్లు అయింది అలాగే ఆ కావ్యం ఏం చేస్తుందంటే నీ హృదయాన్ని మృదువుగా వెన్న కింద తయారు చేసి పెడుతుంది సంసార్లో ఎలా ఉంటారంటే చాలా కఠోర హృదయాలుగా ఉంటారు చాలా తప్పది అలా ఉండకూడదు కావ్యాన్ని చదివి అలాగే మీకు ఇంకొకటి రికమెండేషన్ షూ వాంట అదేమంటే ఒచెల్లో బై షెక్స్యర్ మోస్ట్ అమేజింగ్ ట్రాజడీ హృదయము కరిగిపోతుంది ఒచెల్లోనే ఎందుకు చెప్పారంటే రామాయణంలో సీతకి ఒచెల్లో డెస్డిమోనా అనే క్యారెక్టర్కి చాలా దగ్గర సంబంధం ఉన్నది ఇక్కడ సీతలాగో అక్కడ డెస్డిమోనా అలాగా అంత మృదువైన హృదయము అంతటి కరుణరసంతో నిండిన వర్ణన కథాగమనము అది ఇట్ ఈజ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ దాన్ని అనుభవైక వేద్యం తప్ప దాన్ని వర్ణించడం కుదరదు అటువంటి గ్రంథములను క్లాసిక్స్ అంటారు వాటిని వాటిని రామాయణం అలాంటిదే భారతం కూడా ఈ ప్రక్షిప్తములను తీసివేసినట్లయితే భారతము కూడా అట్టిదియే సో కాబట్టి అలాగే మన తెలుగు సాహిత్యంలోనూ అక్కడ కూడా ఎన్నెన్నో అద్భుతమైనటువంటి గాథలు గలవు కావ్యములు గలవు వాటిని నలదమయ్యేంటి వృత్తాంతం అబ్బబ్బా హృదయాన్ని కదిలించి వేసేటువంటి వృత్తాంతం సో ఇటువంటి కావ్యములను అధ్యయనం చేసినట్లయితే హృదయం వెన్న వలె తయారవుతుంది ఆ కావ్యం కా విశ్వశ్రేయ కావ్యం కనుక కొంత ఆ కళాపోషణ అనేది ఉంటుంది చూసారా అలాగే అలాగే త్యాగరాజస్వామి వారి కీర్తనలను విన్నప్పుడు హృదయం ద్రవిస్తుంది ఆ కీర్తనలలో ఆ సాహిత్యంలో ఆ పవర్ ఉంటుంది మళ్ళీ సేమ్ థింగ్ యూ కెనాట్ సే అబౌట్ అదర్ కీర్తన్స్ ఎల్లో ఏదో రా రాగాలు తాళ రాగం దానం వల్లవి ఆ హడావిలో పోతూ ఉంటుంది సాహిత్యంలో మీకు పస ఆ రస అనుభవం కలిగేది త్యాగరాజస్వామి కీర్తన నాకు అన్నమయ్య కీర్తనల గురించి బాగా తెలీదు బహుశా అన్నమయ్య కీర్తనల్లో కూడా ఆ పస ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆ రసభావన ఉంటుందని కాబట్టి ఇటువంటి సాహిత్యాన్ని అధ్యయనం చేసినట్లయితే అలాగే తమ డైరెక్టర్స్ ఉంటారు ఈ సినిమా తీసే వాళ్ళలో కూడా తమ డైరెక్టర్స్ దేవదాస్ సినిమా ఉన్నాయి అది ఎటువంటి వాటికైనా హృదయాన్ని కదిలించి వేసే పాత దేవదాసు అంటే అక్కిన నాగేశ్వరరావు గారు నటించిన దేవదాసు వరల్డ్ ఫేమస్ ఆ శరత్చంద్ర చటోపాధ్యాయ ఆ అలాగే పథేరు పాఠ్యాలి ఇటువంటి క్లాసిక్స్ అటువంటి వాటిని చూడడం అది ఎందుకంటే అది దృశ్యకావ్యం కదా సినిమా అంటే నాటకము దృశ్యకావ్యం అది కావ్యం అది కావ్యం అనదగినటువంటి సినిమాని చూడడం ఉమ్రావు జాన్ ఇఫ్ యూఫ్ కేర్ ఫర్ ఇట్ అలా ఇఫ్ యూ ఐ హావ్ సమ్ ఇలాంటి సమాచారాలు దగ్గర దాగి ఉంటుంది ఐ పుల్ అవుట్ అకేషన్ సో అమేజింగ్ స్టోరీ లా అన్ని కల్చర్స్లోనూ ఉంటాయి వాటిని ఆస్వాదించగలిగేటువంటి సామర్థ్యం అవసరం నేను వేదాంత విద్యార్థులకి సలహా ఇస్తూ ఉంటా ఎందుకంటే మలయాళస్వామి అన్నారు వీడు తత్వబోధ ఇవన్నీ కంఠస్థం చేసి పెట్టుకుంటాడు సృష్ట వేదాంతం అని పేరు పెట్టాడు ఎండిపోయిన విసి వెరు వెదురుగడ రసం ఉండదు సృష్ట వేదాంతం కాదు వెన్న వంటి హృదయంలో ఆత్మస్వరూపానికి సంబంధించిన రసానుభూతి కలగాలి స్పష్టంగా ఉండదు వేదాంతం అన్ని డెఫినేషన్స్ సాక్షి అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి పంచభూతాలు ఏమిటి పంచేంద్రియాలు ఏమిటి నల్ల లిస్టుల కింద టేబుల్స్ కింద నాట్ లైక్ దాట్ అనుభవం అంచేత నేను వేదాంత విద్యార్థులకు ఏమైనా సలహా చెప్తానంటే ప్లీజ్ రీడ్ సమ్ క్లాసిక్స్ అని సలహా చెప్తూ ఉంటాను ఇంకేమైనా ఉత్సాహం ఉంటే మంచి మంచి క్లాసిక్స్ ఉన్నాయి చాలా అద్భుతమైన క్లాసిక్స్ సంస్కృత సాహిత్యంలో అయితే కోకోల్లాలు తెలుగు సాహిత్యంలో ఉన్నాయి ఇంగ్లీష్ సాహిత్యంలో చాలా మంచి క్లాసిక్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మృదువైన హృదయమును కలిగి ఉండుట ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాపూర్ణముద్యత పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యత ఓం శాంతిశాంతిశాంతి